అస్సలం అయికు వరహతూ అల్లా వలం వహదూ వస్లం నబీ అబాదా అమ్మాబాద్ రుజుమార్గం టీవీ ప్రేక్షకులకు మరణానంతర జీవితం అనే అంశంలో స్వాగతం మనం త్రాసును తేలికగా చేసే పాపకార్యాల గురించి తెలుసుకుంటూ ఉన్నాము అందులో ఎనిమిదో విషయం జ్యోతిషునితో ఏదైనా ప్రశ్న అడగడం మహాశివులారా ఈరోజుల్లో మన సమాజంలో స్వయంగా వారి భవిష్యత్ ఏమిటో వారికి తెలియకుండానే ప్రజల భవిష్యత్తు చెప్పడానికి ఫుట్పాత్ల మీద వేరే కొన్ని ప్రదేశాల్లో మరికొందరు హాయ్ ఫై ఇంకా సౌకర్యాలతో కూడి ఉన్న స్థలాల్లో ఉన్నవారు ఫలానా రోజు అలా జరుగుతుంది ఫలానా రోజు అలా జరుగుతుంది నీ వివాహం తర్వాత ఇలా నీకు లాభం ఉంటుంది నీ వివాహం తర్వాత నీకు ఇలా నష్టం ఉంటుంది ఈ వ్యాపారం నీవు ప్రారంభిస్తే నీకు ఇందులో లాభం ఉంటుంది నీకు ఇందులో నష్టం ఉంటుంది ఈ విధంగా కొన్ని భవిష్య సూచనలు కొన్ని విషయాలు చెప్పడం మనం అడపాదడప వింటూనే ఉన్నాము వాటిలో అనేక విషయాలు అబద్ధం అసత్యం అన్న విషయం మనలోని చాలామందికి తెలుసు కానీ అనేకమంది అనేకమంది కొన్ని మూఢ నమ్మకాలు మూఢ విశ్వాసాలకు గురి ఉంటారు వారిపై ఏదైనా ఆపద ఏదైనా పరీక్ష వచ్చి ఇలాంటి వారిని నమ్ముకొని వారి వద్దకు వెళ్ళి తమ భవిష్యత్తు గురించి వారితో తెలుసుకుంటూ ఉంటారు అయితే ఇలా భవిష్యత్తు గురించి వారిని ఏదైనా ప్రశ్నించడం ఇది మహా పాపకార్యం ఎంతటి పాపకార్యం అంటే దీని దీనివల్ల మన ఇతర సత్కార్యాలు ఇతర మంచి విషయాలు అన్నీ నశించిపోతాయి వినండి ఈ హదీజ్ మన్ అత అన్ ఎవరైనా ఇలాంటి జ్యోతిషుల వద్దకు వచ్చి వారిని ఏదైనా విషయం అడిగారంటే వారి యొక్క నలభై రోజుల నమాజ్ స్వీకరించబడదు నలభై రోజుల నమాజ్ వారి యొక్క నలభై రోజుల నమాజ్ స్వీకరించబడదు అంటే ఎంత నష్టంలో ఆ మనిషి పడి ఉంటాడో గమనించవచ్చు అలాగే తొమ్మిదో విషయం ఇలాంటి జ్యోతిష్యుల వద్దకు వచ్చి వారు చెప్పిన విషయాన్ని సత్యంగా నమ్మడం మరీ భయంకరమైన విషయం ఎందుకంటే ప్రవక్త సలల్లాహు అలీ వసలం తెలిపారు మన్ అతీనన్మద్ ఎవరైతే ఇలాంటి జ్యోతిషుల వద్దకు భవిష్యత్తు గురించి కొన్ని విషయాలు తెలుపుతామో అంటారో వారి వద్దకు వచ్చి వారి ఏదైనా ఒక మాటను వారు సత్యంగా నమ్మితే అలాంటి వారు ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలీ వసల్లంపై అల్లాహు తాలయ్యే ధర్మాన్ని అవతరింపజేశాడో దానిని తిరస్కరించినట్లు దాని పట్ల విశ్వాసానికి పాల్పడినట్లు అల్లాహో అందుకు మహాశివులారా చాలా జాగ్రత్తగా ఉండాలి మనం కేవలం ప్రశ్నించడం ద్వారా నలభై రోజులైన మాజు స్వీకరించబడదు ఇక వారు చెప్పిన సమాధానాన్ని సత్యంగా భావిస్తే అవిశ్వాసానికి పాల్పడినట్లవుతుంది ఇక అవిశ్వాసం వల్ల మన సత్కార్యాలు ఏ ఒక్కటి కూడా మిగలకుండా ఉండిపోతుంది కదా చివరికి మన త్రాసు తెలికగా ఉండిపోతుంది ఇంకా మహాశివులారా అలాంటి పాప కార్యాల్లో పదవ విషయం మత్తు సేవించడం అల్లాహువారు ఈ రోజుల్లో మంది మత్తు సేవిస్తూ ఉన్నారు దీనివల్ల ఎంత పాపాన్ని ఒడిగట్టుకుంటున్నారు అల్లాతో భయపడండి ఆ సృష్టికర్తతో భయపడండి ప్రళయ దినానా మనకు ఆయన ఇహలోకంలో ఏ ఆరోగ్యం ఇచ్చాడో ఏ డబ్బుధనం ఇచ్చాడో వీటన్నిటి గురించి ప్రశ్నిస్తాడో అప్పుడు మనం ఏం సమాధానం చెప్పుకుందాం మన త్రాసును తేలికగా చేసే పాప కార్యాల్లో ఒకటి పదవది మత్తు సేవించడం దీనికి సంబంధించిన హదీద్ ఈ విధంగా ఉంది ప్రవక్త సల్లల్లాహు అలి హస్ తెలిపారు ఎవరైతే మత్తు సేవిస్తారో వారి యొక్క నలభై రోజులు నమాజు స్వీకరించబడదు అతను తోబా చేస్తే అల్లా తోబా అంగీకరిస్తాడు తోబా అంటే తెలుసు కదా అల్లాతో క్షమాపణ కోరడం ఇక ఎన్నడు అలాంటి పాపానికి ఒడిగట్టను అని శపథం చేసుకోవడం మరియు తిరిగి ఆ పాపాన్ని చేయకపోవడం ఎవరైతే ఇలా మత్తు సేవిస్తారో వారి నలభై రోజులు నమాజ్ స్వీకరించబడదు ఇక ఎవరైతే తోబా చేస్తారో అల్లా అతని తోబాను స్వీకరిస్తాడు ఒకసారి మళ్ళీ ఎవరు రెండవసారి మత్తు సేవిస్తాడు ఇక ఆ తర్వాత తోబా చేసుకుంటాడో అల్లా అతని తోబా స్వీకరిస్తాడు మళ్ళీ ఎవరైతే మూడవసారి మత్తు సేవిస్తాడు మరియు మళ్ళీ తోబా చేస్తాడో అల్లా అతని తోబా మూడవసారి కూడా స్వీకరిస్తాడు కానీ అతను మళ్ళీ నాలుగోసారి అదే అలవాటుకు పాల్పడ్డాడు ఆ తర్వాత మళ్ళీ అతను తోబా చేస్తే ఇక నాలుగవసారి అల్లా అతని తోబాను స్వీకరించ మొదటిసారి అతను మత్తు సేవిస్తే నలభై రోజుల నమాజు స్వీకరించబడదు తోబా చేస్తే తౌబా స్వీకరించబడుతుంది రెండవసారి మత్తు సేవిస్తే రెండవసారి నలభై రోజుల నమాజు స్వీకరించబడదు తౌబా చేస్తే తోబా స్వీకరించబడుతుంది మళ్ళీ మూడవసారి మత్తు సేవిస్తే నలభై రోజుల నమాజు స్వీకరించబడదు మూడోసారి తోబా చేస్తే అల్లా తోబా స్వీకరిస్తాడు కానీ మళ్ళీ నాలుగోసార్లు మళ్ళీ నాలుగోసారి అదే మత్తు సేవించడానికి అలవాటు పడితే ఇక ఆ తర్వాత తోబా చేస్తే అల్లా తని తోబా స్వీకరించడు అల్లాహోక నాలుగోసారి మత్తు సేవించడానికి పాల్పడ్డాడు అంటే మళ్ళీ నలభై రోజుల నమాజ్ స్వీకరించబడదు ఇక ఆ తర్వాత తోబా చేస్తే తోబా కూడా స్వీకరించబడదు అల్లాహర్ల్లా అంటే మూడు సార్లు అల్లా మనకు అలాంటి పాపం చేసిన వారికి అవకాశం ఇచ్చాడు నాలుగోసారి ఆ పాపానికి ఒడిగడితే అల్లా ఇక అతని కూడా స్వీకరించడు ఏం జరుగుద్ది అతను అదే స్థితిలో చనిపోయాడు అదే స్థితిలో అతను చనిపోయాడు అంటే అల్లా ప్రళయ దినానా అతనికి ఏమిస్తాడు అస్త అల్లా మహాశవులారా భయపడండి అల్లాతో నాలుగోసారి మళ్ళీ అతడు అలవాటు పడ్డాడు అంటే నలభై రోజుల నవాజు స్వీకరించబడదు తోబా చేస్తే తోబా కూడా స్వీకరించబడదు అల్లా అతనికి నహరుల్ ఖబాల్ ఖబాల్ అన్న నది నుండి వచ్చే ద్రవం త్రాగిపిస్తాడు ఆ హబాల్ నది నుండి వచ్చే ద్రవం ఏంటిది ఎలా ఉంటుంది ఏమిటి అని అడిగినప్పుడు అది నరకవాసుల పుండ్ల నుండి కారుతూ వచ్చిన చీము అని చెప్పడం జరిగింది ఎప్పుడైనా గమనించారా మన శరీరంలో ఎక్కడైనా ఏదైనా పుండు ఉంది అంటే స్వయంగా మనం మన శరీరంలోని పుండు నుండి వచ్చే చీమును చూడడం దాని యొక్క దుర్వాసనను మనం భరించలేము ఇక నరక వాసుల వారి యొక్క పుండ్ల నుండి కారుతున్న చీము వారికి త్రాగడానికి ఇవ్వడం జరుగుతుంది అంటే ఇకనైనా మత్తు సేవించడాన్ని మానుకుంటారు నేను ఆశిస్తున్నాను ఇలా మానుకునే సద్భాగ్యం అల్లా ఈ త్రాగే వారందరికీ మత్తు సేవించే వారందరికీ అల్లా తౌబా చేసుకునే సద్భాగ్యం ప్రసాదించాలి అని అల్లాతో వేడుకుంటున్నాను మహాశైవలారా ప్రళయ దినాన త్రాసును తేలికగజ చేసే పాపాల్లో పదకొండవ విషయం ప్రజల సొమ్మును కాజేసుకోవడం ప్రజల సొమ్ము తినివేయడం ఇది కూడా మహా పాపం మహాశైవలారా త్రాసును తేలిగా చేసే పాప కార్యాల్లో పదకొండవ విషయం ఇతరుల సొమ్మును కాజేయడం వారిపై దౌర్జన్యం చేయడం దీనికి సంబంధించిన ప్రవక్త సల్లల్లాహు అల్లి ఇస్లం వారి యొక్క హతీత్ ఏమిటంటే ఒక సందర్భంలో ప్రవక్త సల్లె ఇస్లం ప్రశ్నించారు అత మల్ ముఫ్లిస్ ముఫ్లిస్ బీదవాడు అంటే ఎవరో మీకు తెలుసా అప్పుడు సహచరులు అన్నారు మల్ల వలా మతా ప్రవక్త మాలోని బీదవాడు ఎవరంటే ఎవరి వద్దనైతే ఉండడానికి ఇల్లు తినడానికి తిండి ప్రపంచ సామాగ్రి ఏమీ లేదో అలాంటివారు అని అప్పుడు ప్రొఫెసర్ సల్ అల్లాహులేసల్ం చెప్పారు నా అనుచర సంఘంలోని బీదవారు ఎవరంటే ప్రళయ దినానా నమాజ్ జకాత్ ఉపవాసాలు నమాజ్ జకాత్ విధిధానాలు రోజా ఉపవాసాలు వీటన్నిటిని తీసుకొని వస్తాడు అతి కదశత మహాదా ఒక కద ఫహాదహాద వద మహాదా ఓరబాద ఇంకా ప్రళ దినాన ఆ వ్యక్తి ఎలా వస్తాడు అంటే ఎవరినైనా దూషించి ఎవరిపైనైనా అపనింద వేసి ఎవరి సొమ్ము అపహరించి ఎవరినైనా హత్య చేసి ఎవరినైనా కొట్టి ఈ విధంగా ప్రజలలో ఎందరి పట్ల ఎన్నో రకాల అన్యాయాలకు గురి అయి ప్రళయ దినాన హాజరవుతాడు అతని వెంట నమాజ్ విధిదానాలు ఉపవాసాలు ఉన్నాయి కానీ ఇలాంటి పాపాలు కూడా ఉన్నాయి అప్పుడేం జరుగుద్ది వారందరూ ఇతని నుండి ఎవరెవరికి ఏ ఏ అన్యాయం జరిగిందో వారందరూ హాజరవుతారు మరియు అల్లాహ వద్ద ఇతని గురించి షికాయత్ చేసినప్పుడు ఇతని గురించి అల్లాహద్ద అడిగినప్పుడు అల్లాహుతాల అతని యొక్క సత్కార్యాలన్నీ కూడా వారి వారిపై జరిగిన అన్యాయానికి సమానంగా వారికి ఇచ్చేస్తాడు ఆ తరువాత ఇతన్ని ఇతని వద్ద సత్కార్యాలన్నీ కూడా మిగిలకుండా అయిపోయినప్పుడు ఇంకా ఎన్నో కేసులు మిగిలి ఉన్నప్పుడు వారిపై జరిగిన అన్యాయానికి సమానంగా వారి పాపాలు తీసుకొని ఇతనిపై వేయడం జరుగుతుంది మరియు ఇతన్ని నరకంలో పంపడం జరుగుతుంది అల్లాహో గమనించారా నమాజులు ఉన్నాయి ఉపవాసాలు ఉన్నాయి ఇంకా ఎన్నో రకాల విధి దానాలు ఉన్నాయి కాని కొట్టడం తిట్టడం అభనింద వేయడం ఈ రకంగా ఎన్నో పాపాలకు గురి అయినందుకు వారందరూ కూడా వచ్చి ఇతనికి వ్యతిరేకంగా అల్లా కేసు పెట్టినప్పుడు ఇతని సత్కార్యాలన్నీ వారికి ఇవ్వడం జరుగుతుంది సత్కార్యాలన్నీ ఇచ్చినప్పటికీ ఇంకా కొన్ని కేసులు మిగిలి ఉంటే వారి యొక్క పాపాలు ఇతని వేయబడి ఇతన్ని రకంలో పంపడం జరుగుతుంది ఎంత నష్టమవుతుందో కదా అల్లా యొక్క ఎంత గొప్ప అనుగ్రహం ఇలాంటి పరిస్థితులు రానున్నాయి అందు ఇహలోకంలోనే జాగ్రత్త పడి అక్కడికి వచ్చే ప్రయత్నం చేయండి అనే మనకు చెప్పడం జరుగుతుంది ఈ విధంగా మహాశివులారా ఎవరైతే ఇలాంటి అన్యాయాలకు పాల్పడుతారో ఇహలోకంలోనే వారి యొక్క ఆ హక్కు చెల్లించేసేయాలి మన చెల్లించడానికి ఏమి లేకుంటే కనీసం వారితో కలిసి వారితో మాఫీ చేయించుకోవాలి లేదా అంటే ప్రళయ దినాన ఇలాంటి ఘోరమైన శిక్షకు గురి కావలసి వస్తుంది ప్రళయ దినానం అనే యొక్క త్రాసు అనేది ఒక హదీఫ్లో ఉంది ఒక సందర్భంలో ప్రవక్త సల అల్లాహు అలీ విస్లం చెప్పారని హజరత్ అబూ హురే అదయ్య అల్లాహోతలను ఉల్లేఖించారు అల్లాహ్ ఆ మనిషిని కరుణించుగాక अत द्वारा एवरीकना यदा अन्यायम जो अतु वारो क्षमापणरी लेदा वारी की हक उड़े इच्छे इहोक बरव लेक ओगरी अन्यायम ले उटाड़ू ఈ విధంగా ప్రళయ దినాన అతను కలుసుకున్నప్పుడు అల్లా యొక్క కరుణ కటాక్షాలను పొందుతాడు కానీ ఎవరైతే ఇలా కాకుండా ప్రజల పట్ల అన్యాయాలకు గురి అయి వస్తాడో ప్రళయ దినాన అల్లాహుతాల ఇతని పుణ్యాలు ఆ బాధితులకు ఇచ్చేస్తాడు ఇతని వద్ద పుణ్యాలు లేనిచో బాధితుల నుండి వారిపై జరిగిన అన్యాయానికి సమానంగా పాపాలు తీసుకొని ఇతనిపై వేయడం జరుగుతుంది అందుగురించి మహాశివులారా అన్ని స్థితుల్లో అల్లాతో భయపడుతూ ఉండాలి ఎక్కడ ఎవరు ఏమీ చూడడం లేదు అని భావించకుండా మనం అన్ని రకాల సత్కార్యాల్లో ముందుకు ఉండాలి ఎలా ఎవరిపై కూడా ఎలాంటి అన్యాయం చేయకుండా జాగ్రత్త పడాలి ప్రజల పట్ల ఏదైనా అన్యాయం చేయడం ఇది ఎంత భయంకరమైన పాపమో మన యొక్క సలఫ సాలెయిన్ చాలా మంచి విధంగా గ్రహించేవారు అందుకే సుఫియాన్ సౌరీ రెహమహుల్లా ఒక సందర్భంలో చెప్పారు నా మధ్య అల్లా మధ్య డెబ్బై పాపాలు ఉండడం నాకు నా మధ్య మరియు నా లాంటి మనుషుల మధ్య ఒక్క పాపం ఉండడం కంటే ఎంతో ఇష్టమైనది ఎందుకంటే నా మధ్య నా ప్రభు మధ్య ఉండే పాపాల గురించి నేను గా క్షమాపణ కోరుకుంటే అది మన్నించడం జరుగుతుంది కానీ నా మధ్య మరి నా దాసుని మధ్య ఉన్న పాపం అది నేను అల్లాతో క్షమాపణ కోరుకుంటే క్షమించబడదు వెళ్ళి అతనితో క్షమాపణ కోరుకోవాలి లేదా అతనికి ఏదైనా హక్కు ఇచ్చేది తప్పకుండా ఇవ్వాలి ఇక్కడ ఒక విషయం గమనించండి మీరు కూడా ఏ ఇస్లాం ధర్మమైతే ఇతరులకు ఏ బాధ కలిగించకుండా ఇతరులపై ఏ అన్యాయం చేయకుండా ప్రళయదినాన హాజరు కావాలి అని నేర్పుతుందో ఆ ఇస్లాం ధర్మం ఇస్లాంకు వ్యతిరేకంగా జరుగుతున్న ప్రచారాల్లో ఏ ఏ అభాండాలు మోపడం జరుగుతుందో వాటన్నిటి శిక్షణ ఇస్లాం ఇస్తుంది అని చెప్పగలమా బుద్ధి జ్ఞానంతో మనం గ్రహిస్తే సోదరులారా సోదరి మనులారా సామాన్య జీవితంలో మామూలి చిన్నపాటి ఏ అన్యాయానికి కూడా ఇస్లాం మనకు అనుమతి ఇవ్వదు ఎందుకంటే దీనివల్ల ప్రళయ దినాన మన త్రాసు బరువు తగ్గిపోతుంది హెచ్చరించడం జరుగుతుంది ఇక యుద్ధ మైదానంలో ఉన్నప్పటికీ కూడా యుద్ధంలో శత్రువులు మన ముంగట ఉన్న యుద్ధాలు జరుగుతున్నప్పుడు కూడా ఏ ఒక్కరి పట్ల అన్యాయంగా ప్రవర్తించకుండా ఉండడానికి కూడా ఇస్లాం మనకు శిక్షణ ఇచ్చి ఉంది హజరత్ ము అనసలది అల్లాహో తన ఉల్లేఖనం ప్రకారం మేము ప్రవక్త సలల్లాహు అలీ వసల్లం వెంట ఒక యుద్ధంలో ఉన్నాము ఆ యుద్ధంలో ఒక సందర్భంలో ఒక చోట మజిలీ చేయడం అవసరం పడింది అయితే అప్పుడు ప్రవక్తతో ఉన్న ప్రజల్లో కొంతమంది దారిలో ప్రజలు నడిచేటువంటి దారిలో సైతం తమ యొక్క గుడారాలు వేసుకొని ప్రజలకు నడవడంలో ఇబ్బంది కలిగేటువంటి విధంగా ప్రవర్తించడం ప్రవక్త సల్లల్లాహు అలైవసం చూశారు ఏం చెప్పారు అప్పుడు గమనించండి ఈ రోజుల్లో సిటీలలో ప్రజలు నడిచే దారిని కూడా ఆక్రమించుకోవడం జరుగుతుంది ఆ రోజుల్లో ప్రవక్త సలాసలం యుద్ధ మైదానంలో ఉన్నారు ఎడారిలో కానీ ప్రజలు అడపదడప వచ్చిపోయే దారిలో గుడారాలు వేసుకొని టెంట్ వేసుకొని ప్రజలకు నడవడంలో ఇబ్బంది కలిగే విధంగా ఉండడాన్ని కూడా ఇష్టపడలేదు అదే సందర్భంలో ఎలాంటి ఆదేశం జారీ చేశారో ప్రవక్త సదస్సుల వారు ఎవరైతే ప్రవక్తతో యుద్ధంలో పాల్గొన్నాము చాలా పుణ్యాలు మనం పొందుతాము అన్నటువంటి సంతోషంలో పడి ఉన్నారో కానీ దారిలో ఏదైనా గుడారం వేసి టెంట్ వేసి ప్రజలకు నడిచే దారిలో వారికి ఇబ్బంది కలుగజేస్తున్నారో అలాంటి వారికి ఆ యుద్ధం యొక్క ఏ పుణ్యము లభించదు ఏ పుణ్యము లభించదు అంటే ఏమిటి యుద్ధం పాల్గొనే యొక్క గొప్ప పుణ్యం ఏదైతే ఉందో దానిని ఇలాంటి చిన్నపాటి అన్యాయం అని మరికొందరైతే దీనిని ఏ అన్యాయం అని కూడా భావించరు కావచ్చు అలాంటి విషయాన్ని కూడా ప్రవక్త సలహు అలైవలం సహించడం లేదు అందు అందుగురించి మహాశివులారా మనం ప్రజల పట్ల ఉత్తమ రీతిలో ప్రవర్తించాలి వారిపై మన నుండి ఏ ఒక చిన్నపాటి అన్యాయం ఉండకూడదు లేదా అంటే ప్రళయ దినాన మనం చాలా నష్టపోయే కలుస్తాము ప్రళయ దినాన మన త్రాసు తేలికగా అయ్యే పాపకార్యాల్లో పన్నెండవ విషయం దుష్ప్రవర్తన త్రాసును బరువుగా చేసే సత్కార్యాలలో సత్ప్రవర్తనని విన్నాము కదా అయితే త్రాసును తేలికగా చేసే దుష్కార్యాల్లో దుష్ప్రవర్తన దుష్ప్రవర్తనకు సంబంధించిన విషయం మనం ఎప్పుడైతే సత్ప్రవర్తన గురించి విన్నామో అక్కడ ఒక హదీసు ఎన్నో హదీసుల్లో ఒక హదీసు విన్నాము అదేమిటంటే అల్లాకు ప్రియమైన వారిలో ఎవరైతే ప్రజల పట్ల ప్రయోజనకరంగా జీవిస్తారో మరియు అల్లాకు ఇష్టమైన ప్రియమైన కార్యాల్లో ఒక ముస్లింని సంతోష పెట్టడం వారిపై ఏదైనా అప్పు ఉంటే అప్పు చెల్లించడంలో సహాయం చేయడం వారికి ఏదైనా కష్టం ఉంటే ఆ కష్టం తొలగిపోవడంలో వారికి సహాయం చేయడం ఈ విధంగా ఎన్నో విషయాలు వింటూ ప్రవక్త సలల్లాహు అలెస్ చెప్పారు అని కూడా మనం విన్నాము నేను నా ఈ మస్జిద్లో ఏతేకాఫ్ చేయడం కంటే నా యొక్క సోదరుని అవసరాన్ని తీర్చడం నాకు ఎక్కువ ఇష్ట కార్యం ఆ తరువాత ప్రవక్త సల్లూ సలం తెలిపారు వినండి నిశ్చయంగా దుష్ప్రవర్తన మీ సర్వ సత్కార్యాలను భసం చేసేస్తుంది మీ సర్వ సత్కార్యాల సత్ఫలితాన్ని నశింపజేస్తుంది ఎలాగైతే వెనిగర్ తేనె యొక్క తీపిని నశింపజేస్తుందాం అల్లహ ఒకసారి అనుభవించి చూడండి ఎంత క్వాలిటీ గల స్వచ్ఛమైన ఎలాంటి కలుషితం లేకుండా తేనె మీ వద్ద ఉన్నా అందులో మీరు వెనిగర్ కలిపారంటే ఆ వెనిగర్ అనేది ఆ తేనెపై ఎంత దుష్ప్రభావం చూపుతుందో అలాగే మీ దుష్ప్రవర్తన అనేది మీ సర్వ సత్కార్యాలను నశింపజేస్తుంది అందుగురించి మహాశివులారా మనం ఒకరి పట్ల దుష్ప్రవర్తన ప్రవర్తించకూడదు ప్రతి ఒక్కరితో ఉత్తమంగా ప్రవర్తించే ప్రయత్నం చేయాలి ఇంట్లో భార్య భర్తల్లో కానీ తల్లిదండ్రులు పిల్లలతో కానీ పిల్లలు తల్లిదండ్రులతో కానీ పరస్పరం సోదరు సోదరి మనులు ఒకరి పట్ల ఒకరు ఈ విధంగా ఇంటి బయటికి వెళ్ళిన తర్వాత ప్రజల పట్ల కూడా మన వ్యవహారం చాలా ఉత్తమంగా ఉండాలి ప్రళయదిన మన త్రాసును తేలికగా దుష్కార్యాల్లో పద్నాలుగో విషయం ముస్లిం యొక్క ఒక విశ్వాసునిపై ఏదైనా అపనింద వేసి అతన్ని అవమాన పాలు చేయటం మహాశివులారా ఇది చూడడానికి చిన్న విషయం కానీ మహాభయంకరమైన పాపం ప్రవక్త సల్లల్లాహు అలీ వసలం తెలియజేశారు ఒక ముస్లిం ఒక ముస్లింను అన్యాయంగా అక్రమంగా అవమానించడం ఇది వడ్డీలో అతి భయంకరమైన భాగమని అంటే ఏమిటి వడ్డి ఎలాగైతే పుణ్యాన్ని నశింపచేస్తుందో ఆ విధంగా ఒక ముస్లింపై మనం ఏదైనా అపనింద వేశామో అతన్ని అవమాన పాలు చేశాము అంటే ఈ రకంగా మనకు చాలా నష్టం కలుగుతుంది ఇది కూడా దుష్ప్రవర్తనలో వచ్చేస్తుంది సత్ప్రవర్తనకు వ్యతిరేకంగా ఉంటుంది అల్లాహతల మనందరికీ కూడా మన త్రాసును బరువు చేసే సత్కార్యాలు చేసే భాగ్యం ప్రసాదించి త్రాసును తేలికగా చేసే దుష్కార్యాల నుండి దూరముండే భాగ్యం ప్రసాదించుగాక జజాకుముల్లా హుహైరా అసలాం అయికు వరహతుల్లాహి వ